ఇరవై మూడవ అంకం చూడండి అవరు జో కయ మధ్యస్థి ఈ విధంగా అనిండే ఏమని అంటే జా వస్తువు అపరోక్ష జ్ఞానం హోవే తాకే విష అసంభావన విపరీత భావన హూవే నహితే శ్రవణాదిక్ నిష్పల హోవేంగే సంప్రదాయులు ఏమన్నారు మహావాక్యం చేత అపరోక్షానం కలుగుతుంది అన్నారు మరి ఒకవేళ మహావాక్యము చేతనే అపరోక్ష జ్ఞానం కలిగినట్లయితే శృతి మాత ఆత్మ భార్య ద్రష్టవ్యహ శ్రోత వ్యహ యొక్క విధానం ఎందుకు చేసింది మరి సాక్షాత్గా మహావాక్యం చేతనే అపరోక్ష జ్ఞానం కలిగినట్లయితే మరి ఈ శ్రవణాధులు విధానం చేసినటువంటి శృతి వ్యర్థమవుతుంది కదా అని వ్యర్థత దోషం చూపెట్టారు సో శంక బి ఆ విధంగా అనడానికి రాదు శ్రవణనాథులు వ్యర్థం అవుతాయి అని శంకించరాదు అంటాడు శ్రవణులు వ్యర్థం కూడా కావు ఎందుకు కావు అని అంటే కహతే జైసే రాజాకు బర్చుక నేత్రిసే అప్రోక్షా భీ సంక్షేప శారీరకారులు సర్వజ్ఞాత మునిందుల వారు వారి జీవిత కాలంలో జరిగినటువంటి ఒక ఘటనను ృష్టాంతంగా సంక్షేప శారీరకంలో శ్లోకబద్ధంగా చెప్పారు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ దృష్టాంతంగా చెప్తూ ఉన్నాడు ఒకనొక రాజు దగ్గర ఉన్నటువంటి బర్చు అనేటువంటి మంత్రి చాలా విశ్వాస పాత్రుడు చక్కటి రాజభక్తుడు ఉండే ఆ రాజుకు బర్చు అనేటువంటి మంత్రికి చక్కటి అన్యోన్య సంబంధము ఉండే అయితే వారి యొక్క ఆ అన్యోన్య సంబంధమును చూసి అంటే ఏ రాజకార్యమైన కానీ మంత్రిని పిలుచుకొని అతనితో సంప్రదించి ప్రజలకు హితమా అహితమా అని చక్కగా విచారం అది ప్రజలకు ఉపయుక్తం ప్రజల యొక్క కళ్యాణానికి హేతు అని నిర్ణయించబడినప్పుడే దాన్ని ప్రజల్లో అమలులో పెట్టేవారు ఈ విధంగా ప్రజలు సుభిక్షంగా చక్కగా సుఖశాంతులతో ఉండేవారనమాట అయితే ఈ విధంగా రాజు మరియు భర్చు అన్విన్యంగా ఉండడం చూసి ప్రతి కార్యం కూడా భర్చుకే చెప్పి అతనితోనే సంప్రదించి కార్యాలన్నీ నిర్వర్తిస్తూ రాజ వ్యవహారాలు చేస్తున్నందువలన ఇతర సామంతులు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారే ఇతర సిబ్బంది వారందరికీ ఈర్షేయగలిగి రాజ్యం యొక్క సరిహద్దుల అలజడులు రేకెత్తించారు అల్ల కల్లోలం చేస్తూ ఉన్నారు అక్కడ సరిహద్దుల్లో ఆ వార్త రాజుకు తెలిసింది అయితే బయట శత్రు రాజులు వచ్చి రాజ్యంలో కల్లోలం చెలరేగిస్తున్నారు అని ఇట్లా అబద్ధం వార్త తెలిసింది ఆ సమస్యను పరిష్కరించడానికి బర్చుని విచారించి అయ్యా బర్చు నివే వెళ్ళి ఆ సమస్య ఏమిటో పరిష్కరించి అక్కడ సుఖశాంతులు నెలకొల్పి రా అని రాజు బర్తును పంపించాడు బర్చు వెళ్ళిపోయాడు సరిహద్దుల్లోకి అక్కడ శత్రురాజులు ఎవరు లేరు గాని దుండగులు అంటే ఈ భేదవాదులు ఎవరైతే ఉన్నారో వారితో పంపించబడినటువంటి దుండగులు అక్కడ అల్లర్లు చెలరేగిస్తున్నారు అదంతా గమనించి చక్కగా ఆ పరిస్థితులను అన్నింటిని కూడా చక్కపరిచి శాంతిని నెలకొల్పినాడు అయితే ఎప్పుడైతే రాజధాని నుండి బర్చు వెళ్ళిపోయాడో అప్పుడు ఈ భేదవాదులు ఎవరైతే ఉన్నారో బర్సు పట్ల ఈర్ష్య కలిగినటువంటి వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి ఒక గుడు పుటాని కుట్ర బండి వాళ్ళు ఒక అబద్ధం చెప్పారు ఏమని అంటే సరిహద్దుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత శత్రు రాజులు బర్సును చంపేశారు ఆ ర్చు యొక్క ప్రేతాత్మ ఆ సరిహద్దుల్లో తిరుగుతుంది ఎదురైన వాళ్ళను చంపుతుంది అని ఈ విధంగా చెప్పారు అప్పుడు రాజు సరే కావచ్చునేమో ఎందుకంటే ఇది పరోక్షం కదా విషయము కావచ్చునేమో అని నమ్మాడు అంటే చచ్చిపోయాడు అతడు ప్రేతమయ్యి దయ్యమయ్యి తిరుగుతున్నాడు కనిపించిన వారిని చంపుతున్నాడు అనే వాక్యాలను నిజంగానే అని విశ్వసించి నమ్మాడు అక్కడ సరిహద్దుల్లో శాంతి భద్రతలు నెలకొల్పి తిరిగి రాజధానికి వస్తూ ఉండగా బర్చును చూసి అందరూ విస్మయం మంది యిగా చూస్తూ ఉన్నారు ఆ దారి గుండా వస్తూ ప్రజలందరూ కూడా బర్చును వింతగా చూస్తూ ఉన్నారు ఆయనను బర్చు అడిగినాడు ఏమయ్యా నేనైతే ఎన్నో సంవత్సరాల మంత్రి పదవిని స్వీకరించి రాజుకు సహకారంగా ఎన్నో పనులు చేస్తూనే ఉన్నాను మీరు అందరు చూస్తూ ఉన్నారు మీకు నేనైతే పాతవాణ్ణే కదా నన్ను ఆశ్చర్యంగా మీరు చూస్తున్నారు అని ఈ విధంగా అడిగితే అయ్యో అయ్యో ఏమున్నది రాజుకు అందరు వాళ్ళు వీళ్ళు ఆ రాజధానిలో ఉన్నటువంటి మిగతా మంత్రులు సామంత్రులు మొదలైనటువంటి వాళ్ళు నీ పట్ల చాలా తప్పుడు ప్రచారం చేశారు నువ్వు చనిపోయావని నువ్వు దయ్యమయ్యి ప్రేతమయ్యి తిరుగుతున్నావని కనిపించిన వారిని చంపుతున్నావని ఈ విధంగా రాజుకు చెప్పారు రాజు కూడా నమ్మారు ప్రజల్లో కూడా అంత ప్రచారం అయిపోయింది నువ్వు చచ్చిపోయావు ప్రేతమై తిరుగుతున్నావు అని ఈ విధంగా చెప్పారు అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత పరచువుకు అనిపించింది ఇన్ని సంవత్సరాల నుంచి రాజుకు నేను విశ్వాసపాత్రుడు అన్నయి రాజకార్యాల్లో చక్కగా నిమగ్నడు ప్రజలకు సుఖశాంతులు చేకూడాలని ఎంతో కృషి చేస్తూ నేను నా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే రాజుకు ఒక క్షణం లోపల భేదవాదుల యొక్క మాటలు ఎంత విశ్వాసం కుదిరి నేను చచ్చిపోయానని నమ్మాడు కదా ఎంత సేవ చేసినా లోకం ఇది ఇంతే అంటే వాళ్ళ వల్ల స్వార్థాన్ని చూసుకొనే వాళ్ళ వాళ్ళ యొక్క లాభాలను చూసుకొని ఇతరులను ప్రేమిస్తారు వాస్తవంగా ఇదంతా లోకం భూటకం ఉన్నది నా వారే సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయా సర్వం ప్రియం భవతి అని చక్కగా విచారం చేసి తన కుటుంబాన్ని గురించి కూడా విచారం చేశాడు వాల్మీకి మహర్షి రత్నాకరునిగా ఉన్నప్పుడు ఏవేవో చేసి సరే మంచి పనో చేసి కుటుంబాన్ని పోషించాడు చివరికి తన పాపాలను మీరు పంచుకుంటారా అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు అయ్యయ్యో మమ్మల్ని చాదడానికి మిమ్మల్ని చూరీ డకైటీ చేయమని చెప్పామా మమ్మల్ని పట్టుకున్నావు అన్నావు అని భార్య పిల్లలు అని ఏమంటారు ఆ పాపంకి మాకేం సంబంధం లేదు అని అంటారు వెంటనే అతనికి తలదిరిగింది చ అని వెంటనే విరక్తుడవి వెళ్ళిపోయి తపస్సు కూర్చున్నాడు అతడే మహాకవి వాల్మీకి అట్లే ఈ బరుచు కూడా విచారం చేసి చీ కుటుంబాలకు కూడా భార్యా పిల్లలకు కూడా మనం చేసి ఏం సాధించేది ఉన్నది అంత స్వార్థ పరులేదు వాళ్ళ స్వార్థానికి మనల్ని వినియోగించుకుంటారు కానీ మనకోసం కోసం మాత్రం వాళ్ళు ఏం త్యాగం చేసేవారు కాదు అని చెప్పి కుటుంబం పట్ల విరక్తి కలిగింది రాజ్యం పట్ల రాజు పట్ల విరక్తి కలిగి అతడు సన్యాస అయ్యి అడవుల్లో తిరుగుతూ ఆకులు ఆలములు పండ్లు ఫలాలు కందమూలాలు తినుకుంటూ తప్పని చేసుకుంటూ ఉండిపోయినాడు కాలాంతరంలో ఒక ఆరు నెలల తర్వాతనో ఏడాది తర్వాతనో రాజు వేటా నిమిత్తమయ్యి మళ్ళీ ఆ అడవిలోకి వచ్చాడు ఏదో సరే వేటాడి ఉండో ఏదో చేసి ఉండు కొంతసేపటికి మధ్యాహ్నం వచ్చేసరికి అలసిపోయాడు అప్పుడు ఇక్కడెక్కడైనా జలాశయం కనుక ఉన్నట్లయితే చక్కగా కాళ్ళు చేతులు ముఖం వగేరన్నీ కడుక్కొని కొంచెమని నీళ్ళు తాగి సేదం చేర్చుకోవడానికి ఒక చెట్టు కూడా ఉంటే నీడకు మంచిగా కదా అని అలా దృష్టిని సారించాడు వాళ్ళంత దూరాన ఒక జలాశయం కనపడింది ఆ జలాశయం తీరంలోనే ఒక పెద్ద వృక్షం మరి వృక్షము లేదా అశ్వత్ వృక్షము ఏదో ఉంది అయితే ఆ స్థలాన్ని చూశాడు ఇది బాగుంది అనుకున్నాడు అక్కడికి వెళ్ళాడు ఆ జలాశయంలో కాలువ జయలు ముఖం కడుపుకొని కొంచెం ఆ తర్వాత కొద్దిగా సీద తీర్చుకోవాలని చెట్టు నీడకు వెళ్ళిపోదామని చెట్టు వైపుకు వస్తూ ఉంటే ఆ చెట్టు క్రిందనే ఈ బర్చు అదివరకే చాలా కాలమైంది కాబట్టి ఇగా జడలు పెంచుకున్నాడు గడ్డము మీసాలన్నీ పెరిగిపోయినవి ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఆ ధ్యానస్తుడైనటువంటి బర్చు పైన ఈ రాజు యొక్క దృష్టి పడింది అలాంత దూరాన ఉండి చూసాడు అతన్ని ఏగాదిగా చక్కగా చూశాడు చూస్తే ఇతడు బర్చువే అని స్పష్టంగా అపరోక్ష జ్ఞానం అయ్యింది కానీ ఈ భేద బాధల యొక్క ఏదైతే ఆ బర్చువుకు సంబంధించినటువంటి విపరీత వాక్యాలు ఏవైతే చెప్పినాయి ఉండినాయో అవి స్పూర్తికి వచ్చాయి స్ఫురణకు వచ్చాయి జ్ఞాపకం వచ్చి ఓ ఇతడు చచ్చిపోయి ప్రేతమయ్యి ఈ చెట్టు కింద కూర్చున్నాడు ఒకవేళ నేను కనుక ఎదురుగా వెళ్ళినట్లయితే నన్ను కూడా చంపేస్తాడు అని ఆ భయం చేత అతడు తిరిగి వెళ్ళిపోయాడు మళ్ళీ బాగా తర్వాత ఆ రాజధానికి వెళ్ళిన తర్వాత అతడు విచారం చేశాడు కొంతమంది గూఢాచారులను పంపించి ఆ స్థలానికి అతడు ఎవరు అసలు ప్రేతమా అతడు నిజంగా బర్చువేనా కనుక్కొని పంపించాడు ఆ గూఢాచారులు వెళ్ళి సత్యం తెలుసుకొని అతడు ప్రేతం కాదు అతడు చనుక్కోలేదు నిజంగా బర్చువే అని సత్యం తెలుసుకొని వచ్చి రాజుకు చెప్పే తర్వాత మళ్ళీ పిలిపించాడు సరే మళ్ళీ ఒకటైన ఆ మాట వేరు కానీ మనకు ఎంతవరకు ఈ దృష్టాంతం అంటే ఆ రాజు చెట్టు కింద కూర్చున్న ధ్యానస్తుడైనటువంటి బర్చు ఏదైతే ఉన్నాడో అతన్ని చూశాడు తన నేత్రాలతో స్పష్టంగా ప్రత్యక్షంగా చూశాడు అపరుక్ష జ్ఞానం అయింది కానీ అతనిలో ఉన్నటువంటి ఏదైతే సంశయము విపరీత భావన ఉండనో దానివల్ల అతడు బర్చును చేరుకోలేకపోయాడు చీర తీసుకోలేకపోయాడు కలుసుకోలేకపోయాడు చూసారా అపరోక్ష జ్ఞానం కూడా ఇంకా సంశయ విపరీతము అనేది దోషం ఉంటుంది అట్లా మహావాక్యం చేత అపరోక్ష జ్ఞానం అయ్యింది అయినా కానీ ఇంకా అసంభావన విపరీత భావన అనేటువంటి దోషాలు ఉంటాయి ఆ దోషాల నివృత్తి కోసమయ్యి శ్రవణాధుల యొక్క అపేక్ష ఉంది అందుకని శ్రోతవ్యో మంతవ్యం నిధిధ్యాసితవ్య అనేటువంటి ఏదైతే శృత్యుక్త ప్రమాణం ఉన్నదో అది వ్యర్థము కాదు ఎందుకు దోష నివృత్తి కోసము ఉపయోగం ఉంది అందుకని వ్యర్థం కూడా కాదు కానీ అపరుక్ష జ్ఞానం మాత్రం మహావాక్యం చేతనే అవుతుంది అని సంప్రదాయానుసారంగా శ్రీ సాధువుని చల్లదా స్వామిజీ చెప్తూ ఉన్నాడు భర్చుకా నేత్రసే అపరోక్షానువేతే భీ విపరీత భావన దూరి హువీ నహి బర్చువును ఎదురుగా ప్రత్యక్షంగా చూశాడు అతని యొక్క అపరోక్ష జ్ఞానమైంది కానీ తన అంతఃకరణంలో ఏదైతే భేదవాదుల యొక్క వాక్కుల చేత కలిగినటువంటి విపరీత భావన ఉండనో అది దూరం కాలేదు ప్రేతమై తిరుగుతున్నాడు అని భయపడ్డాడు తైసే మహావాక్యతే బ్రహ్మక అపరోక్ష జ్ఞానం హువే హే అట్లే మహావాక్యం చేత బ్రహ్మం యొక్క అపరోక్ష జ్ఞానం అవుతుంది కూటస్థ చైతన్యము బ్రహ్మ చైతన్యము వేరు కాదు ఆ బ్రహ్మము నేనే అని చక్కగా అపరోక్ష జ్ఞానం అవుతుంది పరంటు జాకి బుద్ధి మే అసంభావన విపరీత భావన దోషు హువే తాకా దోష రూపు కలంక సహిత జ్ఞాన ఫలుక హేతు నహి ఈ అపరోక్ష జ్ఞానం కలిగినప్పటికీ ఎవరి బుద్ధి ఎందుకంటే అసంభావన అంటే ప్రమాణగత సంశయము మరియు ప్రమేయగత సంశయం ఎవరెన్నిటినీ కలిపి ఏమనుకున్నాము అసంభావన అనుకున్నాము ఈ అసంభావన అనేటువంటిది ఒక దోషము మరియు విపరీత భావన దేహాదిక ప్రపంచ సత్య హయ్ ఆరు జీవ భ్రమక భేద సత్య హయ్ విపరీత నిశ్చయము విపరీత భావన అనేటువంటిది ఒక దోషము ఈ రెండు దోషాలు అంతఃకరణంలో ఉండడం వల్ల దోషరూప కలంక సహిత దోషరూప కలంకం అంతఃకరణంలో ఉన్నది కాబట్టి ఆ అంతఃకరణంలో దోషము మరి అపరుక్ష జ్ఞానం కూడా కలిగింది కాబట్టి ఇప్పుడు దోష సహిత జ్ఞానం కలిగింది అపరోక్ష జ్ఞానం కలిగింది కానీ అది ఫలుక హేతు నహి అది అజ్ఞాన నివృత్తి ద్వారా మోక్షానికి హేతు కాదు ఫలం ఇక్కడ ప్రయోజనము మోక్షం అజ్ఞానం చేత అజ్ఞానం నివృత్తి అవుతుంది అజ్ఞానం నివృత్తి అయిన తర్వాత మోక్షం కలుగుతుంది కానీ అటువంటి ఫలం కలగదు ఎందుకు దోషాలు ఉన్నందువలన అప్రోక్ష జ్ఞానం అయింది కానీ దోష సహిత జ్ఞానం కలిగినందువలన అది ఫలహేతువు కాదు మరి ఇప్పుడు శ్రవణాదుల యొక్క ఉపయోగం ఏమిటి అంటే దోషకి నివృత్తి వస్తే శ్రవణాదికి అసంభావన విపరీత భావన అనేటువంటి దోషాల నివృత్తి కోసము శ్రవణము మననము నిర్ధ్యాసనాలు చేయాలి జాకి బుద్ధి మే దోషి సో నా కాని కానీ మాలిన్యము రాగము ద్వేషము అసంభావన విపరీత భావన ఏ విధమైనటువంటి దోషం శుద్ధాంతకరణం కలిగినటువంటి అధికారి పురుషునికి మహావాక్యం చేత ఎప్పుడైతే అపరోక్ష జ్ఞానం కలుగుతుందో అతనికి శ్రవణాదుల యొక్క అపేక్ష లేదు ఎవరి బుద్ధి ఎందు అసంభావన విపరీత దోషాలు ఉన్నాయో వారికి శ్రవణాధుల యొక్క అపేక్ష ఉంది అక్కడ ఈ శ్రవణాది శృతి సఫలమవుతుంది కానీ శుద్ధాంతకరణం కలిగి అపరోక్ష జ్ఞానం కలిగినటువంటి వారికి శ్రవణాదుల యొక్క అపేక్ష లేదు ఇసరి తీసే జ్ఞానికే సాధన మహావాక్యే అందుకని జ్ఞానం నాకు సాక్షాత్ సాధనము ఏది అని అంటే మహావాక్యం మహావాక్యం చేతనే అపరుక్ష జ్ఞానం కలుగుతుంది శ్రవణాదికి నహి శ్రవణాదులు జ్ఞానానికి సాక్షాత్ సాధనాలు కావు మరేమనగా పరంపరా సాధన ఉంది అంటే అసంభావన విపరీత భావన అనేటువంటి దోషాలను నివృత్తి చేస్తూ జ్ఞానానికి సాధనాలు అవుతాయి పరంటు జ్ఞానక ప్రతిబంధక జో దోషాకే నాశక హై మరి శ్రవణాదులు జ్ఞానానికి సాధనం కాకపోతే మరి వ్యర్థమైపోతాయా అది కూడా కాదు ఏవైతే అంతఃకరణంలో అసంభావన విపరీత భావన దోషాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేస్తుంటాయి ఈ శ్రవణాదులు పూర్వం తెలుసుకుంటూ వచ్చాం కదా శ్రవణం చేత ప్రమాణగత సమస్య నివృత్తి అవుతుంది మననం చేత ప్రమేఘత సంస్థ నివృత్తి అవుతుంది ధ్యాసనం చేత విపరీత భావన దూరం అవుతుంది ఈ విధంగా దోష నివృత్తికి సాధనాలున్నాయి కానీ జ్ఞానానికి సాధనాలు మాత్రం కావు ఇవి శ్రవణాదులు యాక శ్రవణాదికి జ్ఞానికే హేతు కయ్యే అందుకని దోష నివృత్తి ద్వారా పరంపర రూప సాధనాలున్నాయి కాబట్టి జ్ఞానానికి శ్రవణాదులు కూడా సాధనాలే అని చెప్పింది శ్రవణాది కనికే హేతు వివేకాధికయే ఆ శ్రవణాదుల ఇంకా బాహ్యంగా బాహ్య సాధనాలు అంటే వివేకము వైరాగ్యము షట్ సంపత్తి మముక్షుత్వం అంటే వివేకాదులు ఉంటే శ్రవణాదులు చేయడానికి ప్రవృత్తుడవుతాడు శ్రవణములన నిధిధ్యాసనాలు చేస్తే మహావాక్యం ద్వారా జ్ఞానం కలుగుతుంది అంటే జ్ఞానానికి సాక్షాత్ సాధనం మహావాక్యము ఆ మహావాక్యంను తత్వం పదార్థ శోధన చేయడానికి శ్రవణాదుల యొక్క అపేక్ష ఉంది శ్రవణాధులు చేయాలంటే పూర్వం వివేకాదులు ఉండాలి యాతే వివేకాధిక జ్ఞానికే సాధనకే అయ్యాయి అందుకని వివేకాదులకు కూడా జ్ఞానానికి సాధనాలుగా చెప్పుకున్నాం అందుకని జ్ఞానానికి సాధనాలు ఎనిమిది అంతరంగ సాధనాలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా వివేకాదులు నాలుగు శ్రవణాదులు మూడు తత్వం పదార్థ శోధన ఎనిమిది ఈ ఎనిమిది అంతరంగ సాధనాలు అని చెప్పడం జరిగింది వివేకాదికి చారి సాధన సంయుక్తు పురుషు సో అధికారి హే ఈ వివేకాది నాలుగు సాధనాలతో యుక్తమైనటువంటి పురుషుడు ఎవరైతే అతడు వేదాంత శ్రవణమునకు అధికారి అని ఇంత అనుబంధ చతుష్టయంలో మొదటి అనుబంధం గురించి చెప్పాడు అధికారి సంబంధము విషయము ప్రయోజనము ఈ నాలుగు అనుబంధ చతుష్టయములు అంటారు అందులో అధికారి అనేటువంటి అనుబంధం మొదటిది ఆ అధికారి ఎవడు అంటే వివేకాది నాలుగు సాధనాలు కలిగినటువంటి వాడు అని ఇంత అనుబంధ చతుష్టయంలో అధికారి నిరూపణం అయ్యింది ఇందులో టిప్పణులు ఉన్నాయి చూడండి నలభై తొమ్మిదవ టిప్పను శ్రవణాదికి నిష్పలు హూవే అని మధ్యస్థితి శంకర్ చేసాడో అక్కడ శ్రవణాదుల గురించి శృతిని ఉల్లేఖిస్తూ శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు అరే మైత్రి ఆత్మ దేఖినే యోగ్య హయ్ శ్రవణి కరణే యోగ్య హయ్ మనను కరణే యోగ్య హయ్ ఆరు నిధిధ్యాసను కరణే యోగ్యహ్ ఆత్మవారే ద్రష్టవ్యోతవ్య మంతవ్య నిధి దాసితవ్య అనేటువంటి బృహదారణ్యక శృతి ఏదైతే ఉందో దాన్ని అనువాదం చేసి చెప్పాడు హే మైత్రేయీ అని అంటూ యాజ్ఞవల్క మహర్షి ధర్మపత్ని అయినటువంటి మైత్రేయీకి ఆత్మోపదేశం చేస్తూ హే మైత్రి ఆత్మనే సాక్షాత్కరించుకొనదగినది ద్రష్టవ్య అంటే చూడదగినది అని శబ్దార్థం అవుతుంది వాచ్యార్థము కాని ఆత్మ నిర్గుణము నిరాకారం కదా అది ఎలా చూస్తాము నా తత్ర చక్షుడు గచ్చతి నా వాగ్ గచ్చతి నో మనో నా విద్ధ్ము నా విజాన్యము అని అది మనస్సుకు గానీ ఇంద్రియాలకు గాని అగోచరము అని మరి అలాంటిది ద్రష్టవ్యహాన్ని శబ్దం తీసుకొని మనం చూడదగింది అని అర్థం చేస్తే ఎలా సంభవిస్తుంది అంటే ఇక్కడ సాక్షాత్కరించు కొనదగింది అని తెలుసుకోవాలి ఆత్మ ఆత్మసాక్షాత్కరం కావాలంటే సాధనాలేవి అని జిజ్ఞాస కలిగినప్పుడు ఉత్తర సాధనాలు చెప్పినాడు శ్రోతవ్యో మంతవ్యో నిధుధ్యాసితవ్య ఆత్మసాక్షాత్కారం కావాలంటే శ్రీ గురుదేవుని యొక్క నుండి వేదాంత శాస్త్రమును ఉపనిషత్తులను శ్రవణం చేయాలి ఆ పైన మరణము చేయాలి అని అంటూ మాత చెప్పింది ఇత్యాదికి శృతికరి प्रति आत्मदर्शन के साधन श्रवणादिक विफल कहे निष्फल होने को योग्य नही अतिबड़न श्रवणा उन्यो अभी निष्फल वृथ काउ व्यर्थम काफल होने योग्य है। अभी सफलम योग्यम ఇంత పూర్వం తెలుసుకుందాం కదా అసంభావన విపరీత భావన దోషాలను నివృత్తి చేయడానికి ఉపయోగం ఉన్నాయి కాబట్టి సఫలములే నిష్ఫలములు కావు కేవలం మహావాక్యకరి అపరుక్షక్త శ్రవణాధిక సాధన నివర్తనీయ దోషకే అభావుతే రోగుకే అభావ్ హువే ఔషధ సేవకి న్యాయ విఫల్ కయ్యే నిష్ఫల్ హువెంగి ఈ అభిప్రాయ ఇది ఏకదేశ మతానుసారంగా చెప్తున్నాడు సంప్రదాయాలు ఏమన్నారు కేవల మహావాక్యం చేతనే అపరోక్ష జ్ఞానం అవుతుంది అన్నారు ఒకవేళ కేవల మహావాక్యం చేత అపరోక్ష జ్ఞానం అయితే అపరోక్ష జ్ఞానం కలిగినటువంటి వానికి ఇంకా సంశయ విపరీత భావన ఉంటాయా ఉండవు కదా మరి ఎప్పుడైతే అసంభావన విపరీత భావన అనేటువంటి దోషాలు ఉండవో అప్పుడు మరి శృత్యుక్త శ్రవణాదులు నిష్ఫలమైపోతాయి కదా అవి ఎవరి కోసం చెప్పారు ఎప్పుడైతే మహావాక్యం చెప్పిన అపరుక్ష జ్ఞానం అయిన తర్వాత ఇక జ్ఞానం కలిగిన తర్వాత ఇంక చేసేది ఏమున్నది ఇంకా శ్రవణాదుల యొక్క కర్తవ్యమే జ్ఞానం కలిగిన తర్వాత దోషాలు ఉంటాయి మరి ఒకవేళ దోషాలు లేవనుకోండి దోషాలు లేకపోతే మరి శృతిలో ప్రతిపాదించినటువంటి శ్రవణాదులు వ్యర్థం లేతాయి కదా ఇంకా అవి వేటు కోసం చెప్పినట్లు శ్రవణాధులు మహావాక్యం చేతన అపరుక్ష జ్ఞానం కలిగింది ఏ దోషాలు లేవు సాక్షాత్కరమైపోయిందో అయిపోయిన తర్వాత ఇక శ్రవణాదులు ఎందుకు చెప్పబడ్డాయి అవి నిష్ఫలం అయిపోతాయి కదా అని దృష్టాంతమిస్తూ ఏమంటాడంటే రోగం లేని వానికి ఔషధ సేవనం చేయించినట్లయితే ఔషధ ప్రయోగం చేసినట్లయితే ఆ ఔషధం యొక్క ప్రయోజనం ఏమిటి చెప్పండి నిష్ఫలమే కదా రోగమే లేదా ఔషధ సేవనం అయింది ఔషధాన్ని సేవించాడు ఎందుకు సేవించినట్లు ఔషధం దేనికి ప్రయోగం చేస్తారో రోగ నివృత్తి కోసం మరి రోగం లేని వానికి ఔషధ ప్రయోగం చేస్తే ఇప్పుడు ఔషధం యొక్క ఏంది ఔషధ ప్రయోగం యొక్క ప్రయోజనము ఏమిటి చెప్పండి నిష్ఫలమైపోతుంది కదా అట్లే ఎప్పుడైతే మహావాక్యం చేత జ్ఞానం కలుగుతుందో అప్పుడు అపరుక్ష జ్ఞానం కలిగిన వానికి ఇంకా అసంభావన విపరీత భావనలు ఎక్కడ ఉంటాయి మరి ఆ దోషాలా లేకపోతే శ్రవణాధులు ఎందుకు వ్యర్థం కదా అని విధంగా ఏక దేశ మతానుసారంగా టిప్పణం ఇవ్వడం జరిగింది ఇక యాభైవ టిప్పణము అంటే బర్చు అని చెప్పాడు కదా బర్చు నామకు మంత్రిక సవిస్తార వృత్తాంత ఆగే పంచమ తరంగ విషయ కయ్యేగా యాతే ఇహ తాకా నామ మాత్ర కయ్యాహ అయితే ఈ బర్చు యొక్క దృష్టాంతం ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో విస్తారంగానే చెప్పుకున్నాం ఇంత దగ్గర ఆ మనకు ఐదవ తరంగంలో స్వయంగా సాధు నిచ్చల స్వామిజీ వారే చెప్పనున్నారు అని గుర్తు చేస్తూ ఇక్కడ మేము అంత విస్తారంగా చెప్పలేదు కేవలం రీతి మాత్రం చూపెట్టాము నామ చెప్పాము అంటాడు ఆ మరొక టిప్పణం చూడండి చారి సాధన సంయుక్తు పురుషే అన్నాడు అక్కడ యాభై రెండు యాభై ఒకటో టిప్పనం నాలుగు సాధనాలతో కూడుకున్నటువంటి పురుషుడు వేదాంత శ్రవణము నాకు అధికారి సార్ మీరు చెప్పను జ్ఞానతే పూర్వ సగుణ బ్రహ్మకే సాక్షాత్కారర్యంత్ జాకి ఉపాసన హోవే తాకు కృతోపాసన జ్ఞానం కలగాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా క్రమచేత సాధనాలు చేస్తూ చేస్తూ రావాలి మొట్టమొదలు యజ్ఞ ఆగాదికి కర్మలు లేదా సగుణోపాసనాదులు నిష్కామంగా చెయ్యాలి నిష్కామంగా చేయగా చేయగా చేయగా ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన స్వవర్ణాశ్రమ ధర్మేణ తపస హరితోషనాథ సాధన పుంసాం వైరాగ్యాది చతుష్టయం అని చెప్పిన ప్రకారంగా ఈశ్వరానుగ్రహం చేత అతనికి వివేకాది సాధన చతుష్ట సంపత్తి ప్రాప్తమవుతుంది అప్పుడు యజ్ఞాగాదులు సగుణోపాసన ఇత్యాదులు నిష్కామంగా చేసినట్లయితే ఈశ్వరానుగ్రహం చేత ఎప్పుడైతే వివేకాదులు పట్టుబడతాయో అప్పుడు అతడు అధికార అవుతాడు అధికార అయిన తర్వాత అతడు ఏం చేయాలి శ్రవణాదులు చేయాలి ఆ పైన తత్వ పదార్థ శోధన చేయాలి ఆ పైన జ్ఞానం కలిగి ఇది క్రమ జ్ఞానితే పూర్వ సగుణ బ్రహ్మకే సాక్షాత్కార పర్యంత జాకి ఉపాసన హోవే అయితే జ్ఞానానికి పూర్వము అంతఃకరణ శుద్ధి కోసము సగుణ బ్రహ్మం సాక్షాత్కార పర్యంతం ఎవరేతే ఉపాసన చేశారో అటువంటి వానికి కృతోపాసకుడు అంటారు ఏమంటారు కృతోపాసకుడు అంటే ఉపాసనం కృతం ఏనా సహ కృతోపాసక అంటే అంతఃకరణ శుద్ధి పర్యంతము సగుణ బ్రహ్మ సాక్షాత్కార పర్యంతము ఎవడైతే యానానికి పూర్వం ఉపాసనలు చేసి ఉన్నాడో అతడు కృతోపాసకుడు అనబడతాడు తాత భిన్నుకు అకృతోపాసన కస్తే జ్ఞానానికి పూర్వము సగుణ బ్రహ్మ సాక్షాత్కార పర్యంతము ఎవరైతే సగుణ ఉపాసన చేయలేదు అతడు అకృత ఉపాసన అంటే ఉపాసన చేయనివాడు కృతం అంటే చేసినవాడు అకృతం అంటే చేయనివాడు అకృతోపాసకుడు అంటారు తినిమే కృతోపాసనకే వైరాగ్యాధిక సాధన తీవ్ర హై యాతే ప్రసిద్ధి దిక్తే హై అయితే జ్ఞానానికి పూర్వము సగుణి బ్రహ్మ సాక్షాత్కార పర్యంతం ఉపాసన చేసిన వాడు కృతోపాసకుడు అని అతనిలో వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముఖత్వము అనేటువంటి నాలుగు సాధనాలు స్పష్టంగా గోచరిస్తాయి కృతోపాసకుడు కాబట్టి కానీ ఆరు అకృతోపాసనకే సాధన మందహే ఎవరైతే అకృతోపాసకుడు అధికారి పురుషుడు ఉన్నాడో అతని సాధనాలు మందంగా ఉన్నాయి ఎందుకనంటే సగుణ సాక్షాత్కార పర్యంతం ఉపాసనలు చేయలేదు మంద జిజ్ఞాసు మంద సాధకుడు ఉన్నాడు యాతి ప్రసిద్ధ దీక్తీ ఆ అకృతోపాసకలో ఈ వివేకాదులు నాలుగు సాధనాలు ప్రసిద్ధంగా కనపడువు ఏదో ఒకటి మాత్రం ప్రసిద్ధంగా కనపడతది కానీ మిగతా కనపడవు కింటూ గుప్తురహిత మరి ఎట్లా ఉంటాయంటే గుప్తంగా ఉంటాయి వివేకాది సాధనాలు కానీ ప్రసిద్ధంగా కనపడవు అకృతోపాసకుడు కాబట్టి పరంటు కే వస్త్రకే పల్లే కే పకడే హువే సారా వస్త్ర పకిడా జాత హ లోపల వివేకాది నాలుగు నాలుగు సాధనాలు స్పష్టంగా గోచరించినప్పటికీ ఏదో ఒక సాధన మాత్రం స్పష్టంగా ఉంటుంది మిగతావి గుప్తంగా ఉంటాయి అయినా కాని ఆ ఒక్క సాధన ఏదైతే స్పష్టంగా కనపడుతుందో తీవ్రంగా ఉందో ఆ ఒక్క సాధన చేతనైనా గాని మిగతా సాధనాలన్నీ కూడా అతనిలో పట్టుబడి ఉంటాయి ఏ విధంగా అంటే ఒక దృష్టాంతం ఇచ్చాడు ఒక వస్త్రము అది దోతి కావచ్చు లేదా ఒక చీర కావచ్చు మొత్తం మీద నాలుగు మూలలు ఉంటాయి కదా ఆ వస్త్రము నీటి ఎందు ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు దాని యొక్క ఒక్క చివరి భాగం ఒక్క మూల దొరికినా గాని మిగతా మూడు మూలాలతో కూడినటువంటి సంపూర్ణ వస్త్రం కూడా చేజుకుతుంది కదా అట్లా నాలుగు సాధనాల్లో ఒక్క సాధన ప్రబలంగా ఉన్నాగానే మిగతా సాధనాలన్నీ కూడా అనాయాసంగా పట్టుపడతాయి అతడు ఉత్తర సాధనాలు చేసి శ్రవణాదులు చేసి జ్ఞానాన్ని పొంది ముక్తుడు కాగలుగుతాడు తైసే చారీ సాధనమేస్తే ఏక సాధనకే నిశ్చయికే భయే ఈ నాలుగు సాధనాల్లో ఏ ఒక్క సాధనం యొక్క నిశ్చయమైనా ఏ ఒక్క సాధనమైనా ప్రబలంగా ఉండినా అతడు మిగతా సాధనాలకు అధికార అవుతాడు వాటిని గ్రహించగలుగుతాడు పొందగలుగుతాడు ఏక సాధనకే నిశ్చయికే భయే సర్వ సాధనం గుప్తయ్ మిగతా సాధనాలు కూడా పట్టుబడి ఉంటాయి కానీ గుప్తంగా ఉంటాయి ఐసా నిశ్చయే హై ఈ విధంగా నిశ్చయమవుతుంది కా అయితే వివేకాధిక చారి సాధనకు పరస్పర సహకారీణి ఒక్క సాధన ప్రబలంగా ఉండినా గానీ మిగతా సాధనలు కూడా పట్టుబడతాయి గుప్తంగా ఉంటాయి అని చెప్తూ ఏమంటాడంటే మిగతా ఒక్క సాధన ఉంటే మిగతావి కూడా ఎలా పట్టుబడతాయనంటే ఇవి నాలుగు సాధనాల్లో పరస్పర సహకార ఉన్నాయి వివేకము మిగతా సాధనలకు సహకార ఉన్నాయి అట్లా వైరాగ్యము మిగతా మూడు సాధనాలకు సహకారం ఉంది అట్లా షట్ సంపత్తి కూడా మిగతా మూడు సేపుడు వివేకం వైరాగ్యం షట్ సంపత్తి మూముఖం ఒకటి చెప్పుకున్నప్పుడు మూడు ఉంటాయి కదా ఇట్లా ఏ ఒక్కటి ప్రబలంగా అంతఃణంలో అతనికి పట్టుబడినప్పటికీ మిగతా మూడు సాధనాలు అవి సహకార సాధనాలు కాబట్టి మిగతావి కూడా అతనికి పట్టుబడతాయి పరంటు జిస్ ప్రకార శ్రద్ధలు అవరు వ్యసని తీవ్ర బుద్ధిమాన్ పురుషుకు వివేక హే అయితే ఈ మిగతా సాధనాలు ఏవైతే ఉంటాయి అతనిలో కానీ అతడు నాలుగు సాధనాలు ఉన్నప్పటికీ కూడా తీవ్ర ప్రయత్నం చేత గురువు మరియు వేదాంత శాస్త్రం నందు తీవ్ర శ్రద్ధ కలిగినట్లయితే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం చెప్పిన ప్రకారంగా శ్రద్ధ దేనికన్నారు శాస్త్రస్ గురువాక్య సత్యబుద్ధ్యావధారణ స శ్రద్ధ కథిత సద్భియా వస్తువులభ్యత వేదాంత శాస్త్రంందు అంటే ఉపనిషత్తులయందు లేదా ఉపనిషత్తుకు అనుసరించినటువంటి బ్రహ్మసూత్రము భగవద్గీత ఇతర ప్రకరణ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు శ్రద్ధ ఈ వేదాంత శాస్త్రము తప్పకుండా నా యొక్క కళ్యాణానికి దోహదం అవుతుంది అనేటువంటి పరమ విశ్వాసం అట్లే ఆ శాస్త్రాన్ని బోధించేటువంటి సద్గురు దేవుడు ఏదైతే ఉన్నాడో అతడు నా కళ్యాణాన్ని ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి అతడు నా అజ్ఞానాన్ని తొలగించి నాకు స్వస్వరూప సాక్షాత్కారాన్ని కలిగించేటువంటి సమర్థుడు అనేటువంటి విశ్వాసం ఉండాలి అలా ఉన్నప్పుడే అతనికి జ్ఞానం కలుగుతుంది జ్ఞానం రద్వా పరంశాంత్యం ఆచరేనాది గచ్చతి శ్రద్ధ ఉంటే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగితే ఏమాత్రం ఆలస్యం లేకుండా ముక్తుడైపోతాడు కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి తీవ్రతర సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు వ్యసని అన్నాడు ఇక్కడ వ్యసని అంటే ఏదో శబ్దాది విషయాలైనందు వ్యసని అని వేదాంత శ్రవణమునందు వ్యసని ఉండాలి తీవ్రతర తీక్ష్ణమైనటువంటి బుద్ధి ఉండాలి మరి శ్రద్ధ కలిగి ఉండాలి అటువంటి పురుషుడు జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతాడు అట్లా తీవ్రతర ప్రయత్నం లేక మంద ప్రయత్నం చేస్తూ గురుశాస్త్రాల ఎందు పూర్ణ శ్రద్ధ కనుక లేకపోయినట్లయితే అతనికి జ్ఞానం కలగడానికి కష్టం కాబట్టి తీవ్ర సంవేగానం ఆసన్నహ అని యోగ సూత్రకారుడు చెప్పిన ప్రకారంగా తీవ్రతర ప్రయత్నం ఎవరైతే చేస్తారో అటువంటి వానికి సాధ్యము లేదా మోక్షము అనేటువంటి ఫలము చాలా తొందరలో ప్రాప్తమవుతుంది చేరువలో ఉంటుంది అని యోగ సూత్రకారులు చెప్పారు దృశ్యతే తగ్గయా బుద్ధి సూక్ష్మయా సూక్ష్మదర్శ బిహి అని అంటూ కూడా కఠోపనిషత్తు చెప్తోంది సూక్ష్మాత సూక్ష్మైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని సాక్షాత్కరించుకోవాలంటే బుద్ధి కూడా సూక్ష్మాత సూక్ష్మం ఉండాలి యొక్క బెజ్జము నుండి దారాన్ని దూర్చాలి అంటే ఆ బెజ్జము కూడా ఇంకా చాలా సన్నదిగా దారాన్ని తాల్చి ఆ బెజంలో దూర్చినట్లయితే ఆ దారము దూరుతుంది ఆ సూది బెజ్జం కంటే దారము దొడ్డుగా ఉంటే ఎలా దూరుతుంది చెప్పండి అట్లా అన్నమాట బుద్ధి కూడా చాలా సూక్ష్మాత సూక్ష్మంగా ఉన్నట్లయితే ఆ సూక్ష్మమైనటువంటి పరమాత్మ పట్టుకోవడానికి సమర్థమవుతుంది కాబట్టి శ్రద్ధ ఉండాలి బుద్ధి కూడా సూక్ష్మం ఉండాలి ప్రయత్నం కూడా తీవ్రతర ప్రయత్నము ఉండాలి ఈ విధంగా ఉన్నట్లయితే అటువంటి వానికి తొందరలో జ్ఞానం కలిగి ముక్తుడయ్యేందుకు అవకాశం ఉంది ఏ వివేక ఇంత వివేకము ఉంది అని ఇరవై మూడవ అంకము తద్గత టిప్పన్లు అని తెలుసుకున్నాము ఇప్పుడు ఇరవై అంకము ఇప్పుడు అనుబంధ చతుష్టయంలో ఇంత గనక అధికారి గురించిన వర్ణన చేశాడు గ్రంథకర్త అది చక్కగా మనము విస్తారంగా తెలుసుకుంటూ వచ్చాము ఇప్పుడు అనుబంధ చతుష్టయంలో రెండవది సంబంధము అధికారి సంబంధ విషయము ప్రయోజనం ఇవన్నీ కూడా పదవ దోహలో అక్కడ పూర్వం చెప్తూ వచ్చాడు అధికారి నిరూపణ అనంతరము ఇప్పుడు సంబంధం యొక్క నిరూపణ చేస్తున్నాడు ఇరవై అంకము దోహ ప్రతిపాదక ప్రతిపాద్యత గ్రంథ బ్రహ్మ సంబంధ ప్రాప్య ప్రాపకత సంబంధము తప్పకుండా తెలిసి ఉండాలి ఎందుకంటే ప్రయోజనము సంబంధము ఇవి తెలిసినప్పుడే శ్రోత పురుషుడు అధికారి పురుషుడు గ్రంథం నందు ప్రవృత్తుడవుతాడు సిద్ధార్థం సిద్ధ సంబంధం శ్రోతం శ్రోత ప్రవర్తతే శాస్త్రాదవు తేన సంబంధ సప్రయోజనం అని అంటూ కుమారుల బట్టు పూర్వమీమాంస భాష్యము నాకు వార్తలు రాస్తూ లోక వార్తంలో చెప్తాడు సిద్ధార్థం సిద్ధ సంబంధం అంటే ఆ గ్రంథంలో ప్రతిపాద్య విషయము జ్ఞాతమైతే తెలిసి ఉంటే అంటే ఈ గ్రంథంలో ఫలానా విషయం ప్రతిపాదించబడుతుంది అని తెలిస్తే ఆ విషయము ఈ అధికారి పురుషునికి ప్రయోజనం ఉందా లేదా అని తెలుసుకొని అప్పుడు దానిలో ప్రవృత్తుడవుతాడు దానికి నాకు సంబంధం ఉందా లేదా ప్రయోజనం ఉందా లేదా అని తెలుసుకున్నప్పుడే అతడు అందులో కాబట్టి ప్రయోజనము సంబంధము చాలా ముఖ్యం ఇవి తెలిస్తేనే అధికారి పురుషుడు గ్రంథం అధ్యయనం చేయడానికి నిస్సంకోచంగా ప్రవృత్తుడు కాబట్టి సంబంధాలు తప్పకుండా చెప్పాలి ఇది ఏ వేదాంత గ్రంథమును రచించినటువంటి గ్రంథకర్త ఉన్నప్పటికీ ఇవి తప్పకుండా చెప్పి తీరాలి ఇది కర్తవ్యం ఉంది అనుబంధ చతుష్టయం మంగళాచరణం చేసినప్పుడే మంగళంలోనే అనుబంధ చతుష్టయాన్ని కూడా సూచించాలి గ్రంథకర్త కర్తవ్యం ఉంటుంది అందువల్ల మరి ఇప్పుడు విచార అనేటువంటి బృహద్ గ్రంథాన్ని సాధువునిచల స్వామిజీ వారు వ్రాస్తున్నారు అంటే అతన్ని కూడా అడుగుతారు కదా పండితులు ఈ గ్రంథానికి విషయం ఏమిటి ప్రతిపాద్య విషయం ఏమిటి చెప్పండి దాని అధికారెవడు సంబంధం ఎవడు ప్రయోజనం ఏమిటి ఇవన్నీ అడుగుతారు కదా అవి చెప్పాలి ఎందుకంటే అవి చెప్పకుండా శ్రోతా పురుషుడు ప్రవృత్వం కానే కాడు అందువల్ల ఇది కర్తవ్యం ఉంటుంది సంబంధం చెప్తున్నాడు అయితే ఇక్కడ గ్రంథము మరియు విషయము ఈ రెండిటికి ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం ఉంటుంది గ్రంథము ప్రతిపాద్య విషయమును ప్రతిపాదిస్తుంది ఇప్పుడు విచార ఇది వేదాంత గ్రంథం వేదాంతము ఉపనిషత్తు ఉపనిషత్తుల్లో ఏ ప్రతిపాద్య విషయం ఉంటుందో ఇది వేదాంత గ్రంథం కాబట్టి అదే విషయం ఇక్కడ కూడా ఉంటుంది మరి విషయము అంటే బ్రహ్మాత్మ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వము ఇది విషయము అదే విషయము మనకు విచార కూడా విషయముగా చర్చించబడుతుంది కాబట్టి గ్రంథము జీవబ్రహ్మల యొక్క ఏకత్వముకు సంబంధించినటువంటి అనేక ప్రక్రియల ద్వారా ఆ బ్రహ్మమును ప్రతిపాదిస్తుంది అందుకని ప్రతిపాదకము గ్రంథము ప్రతిపాద్యము జీవ యొక్క ఏకత్వము లేదా బ్రహ్మము అని చెప్పండి అజ్ఞాన విషయం బ్రహ్మ జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం అని అంటూ వార్తకారులు సురేశ్వరాచారు చెప్తారు ఎంతవరకు బ్రహ్మం యొక్క అజ్ఞానం ఉంటుందో అంతవరకు అది విషయముగా పరిగణించబడుతుంది అంటే విచారానికి విషయం విచారించదగింది ఎప్పుడైతే ఆ బ్రహ్మము తెలియబడుతుందో అదే ప్రయోజనమవుతుంది ఇంత దగ్గర ఏది ప్రతిపాద్య విషయంలో ఒక బ్రహ్మమున్నదో అదే ప్రయోజనం ఎందుకు బ్రహ్మం అంటే వేరు కాదు కదా సర్వానార్థ నివృత్తి పరమానంద ప్రాప్తి అంటే మోక్షము ఆ మోక్షము బ్రహ్మము వేరు కాదు అందుకని జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం బ్రహ్మము తెలియనంత వరకు విషయముగా పరిగణించబడుతుంది తెలిసిన తర్వాత ఆ బ్రహ్మను ప్రయోజనంగా మారుతుంది కాబట్టి బ్రహ్మము జ్ఞానం కలిగినంత అది విషయము ఆ విషయ రూప బ్రహ్మ ప్రతిపాదకం అంటే గ్రంథం అందుకని గ్రంథానికి విషయానికి ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం ఉంటుంది అట్లే జ్ఞానానికి మరియు మోక్షానికి ప్రాప్య ప్రాపక భావ అంటే అధికారికి మోక్షానికి ప్రాప్య ప్రాపక భావ సంబంధం ఉంటుంది జ్ఞానం చేత మోక్షం ప్రాప్యం ఉన్నది ప్రాపకం ఎవరు అంటే జ్ఞానము అని జ్ఞానానికి మోక్షానికి ప్రాప్య ప్రాపక భావ సంబంధం చెప్పవచ్చు అధికారికి మోక్షానికి కూడా ప్రాప్య ప్రాపక భావ సంబంధం ఉంది ఎట్లా అంటే ప్రాపకుడు అధికారి అయితే ప్రాప్యము మోక్షము ఇద్దరికి కూడా ప్రాప్య ప్రాపక భావ సంబంధం ఉంది ఈ విధంగా చెప్పవచ్చు ఇంకా మిగతావి కూడా సంబంధాలు ఉంటాయి అవి మనకు టీకాలో తెలియజేస్తాడు ప్రతిపాద ప్రతిపాదక భావ సంబంధం బ్రహ్మమునకు గ్రంథానికి ఉంది ఇక అధికృతుకో ఫలు అధికారికి ఫలమునకు ప్రాప్య ప్రాపక భావ సంబంధం ఉంది అని రెండు మాత్రమే దోహలు సూచించాడు ఇంకా మిగతావి కూడా మనకు టీకా ద్వారా చెప్తాడు ఇంకా న్యూనాధికారులు ఉంటే అవి కూడా తెలుసుకోవాలి అని అంటూ పండిత్ పీతా అంబర్జీ వారు కూడా టిప్పలో సూచిస్తాడు అప్పటికి కూడా ఇంకేమన్నా ఉంటే మనం తెలుసుకుందాం సరే చూడండి గ్రంథిక అవురు విషయక ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధే ఈ విచారసాగరమైనటువంటి గ్రంథమునకు మరియు విషయం అంటే బ్రహ్మమునకు రెండిటికి ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధం ఉంటుంది గ్రంథ్ ప్రతిపాదకే అవురు విషయ ప్రతిపాద్యే గ్రంథం ప్రతిపాదకం ఉంటుంది విషయం ప్రతిపాద్యం ఉంటుంది ప్రతిపాదకం ఎవరు అంటే जो प्रतिपादन करने वाला प्रतिदन करोवेशो प्रतिदक प्रतिपादन चयुनि एवरो अदी प्रतिपादकमटर जो प्रतिपादन करना योग्य होवे सो प्रतिपादक प्रतिपादन चयोग्य विषय प्रतिपाद्यमंटार इधापक अधिकारी का फलक प्राप्य प्रापक भाव संबंध है अधिकारी की मर फल संबंध में प्राप्य प्रापक भाव संबंध प्राप्यमेवर फल फल प्राप्य और प्रापक थी थी अधिकारी प्रापक पे प्राप्यम फलम उ पंदेवाड़ेवरू अध अधिकारी अब अधिकारी प्रापकड़ना फल मोक्षमने प्राप्य जो वस्तु प्राप्त होवे सो प्राप्ति वस्तु प्राप्त अभी प्राप्यमें అది ఏది అని అంటే మోక్ష రూప జాకు ప్రాప్తు హోవే సో ప్రాపకయ్యే దేనిని పొందుతాడో అతడు పొందేవాడు ప్రాపకుడు ఎవడు అధికారి కాబట్టి అధికారికి ఫలము ప్రాపక భావ సంబంధం ఉంది ఇక అధికారిక జో విచారక కర్తవ్య కర్తృ కర్తవ్య భావ సంబంధే ఇక అధికారి వివేకాదులు పురుషుడు ఎవరైతే ఉన్నాడో అసలు అధికారి అని చెప్పుకుంటూ వచ్చాం కదా ఆ అధికారి ఏం చెయ్యాలి తద్విజ్ఞానార్థం సహ గురుమేవ అభిగచ్చేత్ స్వత్రియం బ్రహ్మనిష్టం అని చెప్పింది అధికారి పురుషుడు ఏం చెయ్యాలి అధికారం ప్రాప్తమైన తర్వాత అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి తద్విజ్ఞానార్థం సహా అంటే అధికారి గురుమేవ అభిగచ్చేది గురువునే శరణాగతి కావాలి మరి గురువుని శరణాగతి ఏం చేసేది అంటే శ్రీ గురుదేవుని యొక్క ముఖార నుండి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అంటే శ్రవణాదులు చేయాలి అంటే శ్రవణము మనణము నిధిధ్యాసము చేయాలి అంటే ఇది కర్తవ్యం ఉంది కదా అందుకే కదా శృతమాత ఏం చెప్పింది శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసివ్య అంటూ తవ్యప్రత్యయం చెప్పింది తవ్యప్రత్యము కర్తవ్యాన్ని సూచిస్తుంది విధి ఉంటుంది అది కాబట్టి ఇక్కడ కర్తవ్యము విచారం ఉన్నది श्रवणाधु विचार श्रवतव्यों मंत्यों विद्या सीवा चे, कदा आ श्रवणाधुमंटे विचार चयुट विचार अंटने श्रवनाधु चयुट काबी विचार कर्तव्युन अधिकारी, अधिकारी की की कर्त उन्धिकारी विचारा की एम संबंध कर्तृ कर्तव्य भाव संबंध है कर्ता है और विचार कर्तव्य है जो కర్ణే వాళ్ళ హోవే సో కర్తకయ్ జో కర్ణే యోగ్య హోవే సో కర్తవ్యకయ్యా చేయుటకు యోగ్యమైంది కర్తవ్యం ఉంటుంది చేసేవానికి కర్త అంటాడు కర్తకు కర్తవ్యానికి కర్తూ కర్తవ్య భావ సంబంధం ఉంటుంది ఇక్కడ అధికారి కర్త ఉన్నాడు విచారం కర్తవ్యం ఉంది కాబట్టి విచారానికి అధికారికి కర్తూ కర్తవ్య భావ సంబంధం ఉంటుంది ఇక గ్రంథిక ఆరు జ్ఞానిక జన్యజనక భావ సంబంధే గ్రంథమునకు మరియు జ్ఞానమునకు జన్యజన్యక భావ సంబంధం ఉంటుంది జన్యమేలు అంటే జ్ఞానము పుట్టింది కదా గ్రంథాధ్యయనం చేత శ్రవణమన నిర్ధ్యాసం చేస్తే జ్ఞానము అంతఃకరణమైనందు ఉదయిస్తుంది కదా అహంబ్రహ్మాసం అనేటువంటి వృత్తాత్మక జ్ఞానము ఉదయిస్తుంది పుడుతుంది అది జ్ఞానం అంటే అంతఃకరణ వృత్తితో జ్ఞానతో ఉపచారాత్ అని చెప్పిన ప్రకారంగా అంతఃకరణ వృత్తికే జ్ఞానము అని ఔపచారికంగా చెప్తారు జ్ఞానము రెండు విధాలుగా ఉంటుంది స్వరూప జ్ఞానం ఉంటుంది వృత్త్యాత్మక జ్ఞానం ఉంటుంది అయితే ఇక్కడ మనం స్వరూప జ్ఞానాన్ని ఉత్పన్నం చేసేదా అది అయితే సిద్ధం నిత్య సిద్ధం ఉన్నది దాన్ని ఉత్పన్నం చేసేదా వన స్వరూపమే ఉంది మరి ఇక్కడ శ్రవణాదులు చేస్తే ఉత్పన్నం ఏది అంటే వృత్త్యాత్మక జ్ఞానం ఏది అహం బ్రహ్మాసం అనేటువంటి జ్ఞానం అది పుట్టింది అందుకని ఆ జ్ఞానం జన్యము ఆ అహంబ్రహ్మాస్మ జ్ఞానం పుట్టడానికి కారణం ఎవరైన గ్రంథమైంది అందుకని గ్రంథం జనకమున్నది జ్ఞానం జన్యం ఉన్నది కాబట్టి గ్రంథానికి జ్ఞానానికి జన్యజనక భావ సంబంధం ఉంటుంది విచార ద్వారా గ్రంథ జ్ఞానక జనకహే జ్ఞాన జన్యహే గ్రంథమును విచారం చేయగా గురుదేవుని ముఖార విందం నుండి శ్రవణం మనను నిసనలు చేయగా జ్ఞానము कलटी ज्ञा कल्क ग्रंथम जनकमें विचार कल ज्ञा जन्म उबी ज्ञाना की ग्रंथा की जन्जनकबंध उ जो उत्पत्ति कने वाला होवे सो जनक उत्पन्न चयुनिदी उद जनक ये उत्पन्न काविप बड़द अभी जन्मन बड़ी जाकि उत्पत्ति होवे सो जनक ఏది ఉత్పత్తి కావింపబడుతుంది అది జన్యం ఉంటుంది కాబట్టి జన్యమునకు జనకమునకు జన్యజనక భావ సంబంధం ఉంటుంది ఇష్ట అది లేకే ఈ మొదలుకొని అవర్బీ సంబంధం జానిలేని ఇంకా అనేక సంబంధాలు కూడా ఉంటాయి వాటిని మీరు ఊహించుకొని తెలుసుకోవాలి అని అతి చేసి మనకు నాలుగు సంబంధాలు చెప్పాడు మిగతా కూడా తెలుసుకోండి అని అంటున్నాడు మిగితే ఇంకా ఏముంటాయి అని అంటే ఇహ ఆది శబ్దు కరికే ఇక్కడ ఆది శబ్దం చేద్దా టిప్పని చూడండి యాభై రెండవది ఇహ ఆది శబ్దు కరికే శ్రవణాదిక సాధనంకానుక శ్రవణాదిక సాధనాలున్నాయి జ్ఞానము సాధ్యం ఉన్నది అప్పుడు జ్ఞానానికి సాధ్య సాధన భావ సంబంధం ఉంటుంది అవరు కథ అట్లేదు విజ్ఞానక అవరు మోక్షక జ్ఞానానికి మరియు మోక్షానికి సాధ్య సాధన భావ సంబంధం ఉంటుంది మోక్షం సాధ్యం మరి జ్ఞానము సాధనమున్నది శ్రవణాదులు సాధనమున్నాయి జ్ఞానం సాధ్యం ఉన్నది జ్ఞానం సాధనమున్నది మోక్షం సాధ్యం ఉన్నది అలా శ్రవణాదులు చేస్తే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేస్తే మోక్షం ప్రాప్తం కాబట్టి జ్ఞానానికి శ్రవణాదులకు కూడా సాధ్య సాధన భావ సంబంధం ఉంది మరియు అట్లే జ్ఞానానికి మోక్షానికి కూడా సాధ్య సాధన భావ సంబంధము ఉంటుంది ఆది శబ్దం చెప్పాడు కదా సాధునిశ్చలదా స్వామిజీ వారు మూలంలో ఆది అంటే ఇంకా అతిరిక్తంగా ఇంకా రెండు చెప్పాడు ఇక్కడ కాకుండా గురువునకు శిష్యునకు బోధ్య బోధక భావ సంబంధం ఉంటుంది బోధ్యుడు అంటే బోధించుటకు యోగ్యుడు ఎవరు అంటే శిష్యుడు మరి బోధకుడు ఎవరు బోధించేవాడు గురువు మరి గురువుకు శిష్యునికి బోధ్య బోధక భావ సంబంధం ఉంటుంది ఇట్లా ఇంకా అన్యమైనటువంటి ఏవైతే ఉపయుక్తమైనటువంటి సంబంధాలు ఉంటే ఊహించుకోవచ్చు సంబంధం అన్నాడు ఇక్కడ ఆ సంబంధం మీద టిఫ్ చూడండి జల్ సేకి న్యాయి హోనేకరి యోగ్యత వాళ్ళే పరస్పర ఉపయోగి దో పదార్థానికి సంబంధం సిద్ధు హోవే హైడు జలం ఉన్నది దాన్ని మనం చెట్లకు సేచనం చేస్తాం అంటే చెట్లకు నీళ్లు పోస్తాం కదా అంటే చెట్లకు మనం సేచనం చేయడానికి యోగ్యత జలంలో ఉంది అప్పుడే సేచనం చేయుట అనేటువంటి క్రియ చేయడానికి జలం నందు యోగ్యత ఉంది అట్లే రెండు పదార్థాల లోపల యోగ్యత ఉన్నప్పుడే సంబంధం చెప్పాలి యోగ్యత లేకపోతే సంబంధం చెప్పడానికి ఇప్పుడు అగ్ని నా అని చెప్పాడు అనుకోండి అగ్ని చేత కుదురుతుందా యోగ్యత ఉందా అగ్నిలో సేచనం చేసే యోగ్యత ఉందా లేదు అందుకని సేచన క్రియకు అగ్నికి యోగ్యత లేదు కాబట్టి వాటి సంబంధం కుదరదు అందుకని యోగ్య పదార్థాలయ సంబంధం ఉంటుంది ఇది నియమం ఇది జ్ఞాపం పెట్టుకోండి నిరుపయోగి పదార్థానికి సంబంధం నహి సంబంధం అనే శబ్దం లేదు అర్థత సిద్ధం ఎందుకంటే మీరే సంబంధం ఉంటుంది అని చెప్పాడు ఇక్కడ నెహి అంటే సంబంధం నెహి అని అర్థత సిద్ధం రాసుకోకుండా కూడా నడుస్తుంది మన బుద్ధి కలగ వాళ్ళైతే రాసుకుంటే నడుస్తుంది నిరుపయుక్త పదార్థాలయ సంబంధం కుదరదు అయితే యోగ్యత విన సంబంధికే అభావుకే జ్ఞానరూపు అర్థాపత్తి ప్రమాణకరి యోగ్యత ఉంటే సంబంధం ఉంటుంది యోగ్యత లేకపోతే సంబంధం ఉండదు రాత్రి భోజనం చేసి ఉంటేనే ఈ దేవదత్తుని శరీరం స్థూలత్వం ఉంటుంది భోజనం లేకపోతే స్థూలత ఉండదు అంటే రాత్రి భోజనం వినా స్థూలత అనుపన్నం సార్ అని ఏ విధంగా మనం అర్థాపత్తి ప్రమాణం సరి తెలుసుకుంటాము అట్లా యోగ్యత విన సంబంధం అనుపన్నం సార్ అని ఇక్కడ కూడా అర్థాపత్తి ప్రమాణం చేత తెలుసుకోవాలి అంటే యోగ్యత ఉంటేనే సంబంధం ఉంటుంది యోగ్యత లేకపోతే సంబంధం చెప్పడానికి వీళ్ళదు ఈ ఆర్థాపత్తి ప్రమాణం చేత ఈ పదార్థాలు అంటే ఇప్పుడు గ్రంథానికి విషయానికి మరియు అధికారికి ప్రయోజనానికి మరి అధికారికి విచారానికి మరియు గ్రంథానికి జ్ఞానానికి ఇంకా ఏవేవైతే సంబంధాలు చెప్పుకున్నాం ఈ పదార్థాల లోపల వాటికి కూడా యోగ్యత కల్పన పత్తి ప్రమాణం చేత చేయాలి ఇసు హేతుతే శాస్త్ర విషయ సంబంధక వ్యవహార లిఖాయ అన్ని ప్రయోజన అర్థనయ్య ఇంకా వేరే ప్రయోజనం లేదు యోగ్యతను బట్టే ఇక్కడ సంబంధం శాస్త్రం చెప్పడం జరిగింది అని జరిగిన విషయం వరకు అంటే ఇరవై అంకుల వరకు టిప్ప పూర్తిగా తెలుసుకున్నాం ఇంకా ఇరవై ఐదో విషయ వర్ణనం ఉంటుంది అనుబంధ చతుష్టయంలో అధికారి సంబంధం రెండు అనుబంధాలు తెలుసుకున్నాము ఇంకా మూడవది విషయం ఉంటుంది ఆ పైన ఉంటుంది ఆ విషయం క్రమంగా రేపటి తెలుసుకుందాం హరి ఓం తత్సత్ ఓం సహనా సహనోక్తు సహ వీర్యం కరవాహ తేజస్వినధీతమస్తు మా విద్విషావై ఓ శాంతి శాంతి శాంతి